నోనక్తు సహ వీర్కరవై తేజస్వినీతమస్తు మా విద్విషావై శాంతి శాంతి శాంతి పాకస్య वहनिवत ज्ञानम विना मोक्षा न सिद्ध्य ज्ञानानिकी साक्षा साक्षात्धन साधनम मोक्षानिकी ज्ञान में का कर्म भक्ति उपासना ఇవన్నీ కూడా మోక్షాన్ని ఇవ్వలేవు కానీ మోక్షానికి కారణమైనటువంటి జ్ఞానానికి ఏ అంతరంగ శుద్ధి అవసరమో ఆ అంతరంగ శుద్ధికి ఈ కర్మ భక్తి ఉపాసనలన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి కర్మ లేనిదే భక్తి లేనిదే ఉపాసన లేనిదే జ్ఞానం లేదని చెప్పుకోవచ్చు కానీ కర్మ లేనిదే మోక్షం లేదని చెప్పలేము భక్తి లేనిదే మోక్షం లేదని చెప్పలేము ఉపాసన చేయకపోతే మోక్షం లేదని చెప్పలేము కాబట్టి కృష్ణుడు కూడా భగవద్గీతలో పన్నెండో అధ్యాయంలో श्रेयोि ज्ञानमसा त्यागा, ज्ञानम ज्ञानम ज्ञाना ध्यान विशिष्यते ध्याना कर्मफल त्याग त्यागा शातिरन अटे स्थाई सूचिस्तूार आयुट मोक्षा की ज्ञान प्रधानमो सत्यदर्शना की ज्ञान प्रधानमो आ ज्ञाना మనం పొందడానికి ఏ అంతఃకరణ అయితే ఉపాధిగా ఉందో ఏ అంతరంగమైతే ఉపాధిగా మనకుందో ఆ అంతఃకరణ ఆ అంతరంగం ప్రధాన పాత్రను పోషిస్తుంది ఆ అంతఃకరణ శుద్ధి ఆ అంతఃకరణ శుద్ధికి ఈ కర్మలన్నీ పనిచేస్తాయి సరే బాగుందండి మరి ఈ కర్మలు ఎందుకు జ్ఞానాన్ని అంటే అజ్ఞానాన్ని తొలగించలేవు జ్ఞానం యొక్క ఆవశ్యకత దేనికి లోపల అజ్ఞానం ఉంది కనుక అజ్ఞానాన్ని తొలగించగలిగేటువంటి దాని ప్రత్యర్థి దాని విరోధి కేవలం ఒక జ్ఞానం మాత్రమే ఇంకా మిగతా ఏది తొలగించలేదు తేజస్తిమిరసంగవత్ అంటే ఇక్కడ ఈ గదిలో చీకటి ఉందనుకోండి ఈ చీకటిని పోంగొట్టాలి అనంటే మనకు ప్రకాశం ఒక్కటే మార్గం ఆ ప్రకాశము చీకటి అనేది పరస్పర విరుద్ధ స్వభావాలు కలిగినటువంటి అంశాలు ఎందుకనంటే చీకటి ఉన్నప్పుడు ప్రకాశం ఉండదు ప్రకాశం ఉన్నప్పుడు చీకటి ఉండదు ఆ కాంతి ఎక్కడెక్కడైతే ప్రసరింపబడుతుందో కాంతి ప్రసరణ జరిగేటువంటి ఏ ప్రదేశంలో కూడా చీకటి ఉండడానికి వీలు చీకటి ఉంది అనంటే అక్కడి ఇంకా కాంతి ప్రసరణ జరగలేదని అర్థం కాబట్టి ఇంకా లోపల ఆత్మ అజ్ఞానం ఉంది నాకు నాకు తెలుస్తూ ఉంది ఈ శరీరం నేను కాను ఎక్కి దిగి లోపలికెళ్లి రకరకాల కార్యాలు చేసి బయటికి వినిర్గతమయ్యేటువంటి ప్రాణము నేను కాను ఇంద్రియాలు నేను కాను ఈ అవయవాలు నేను కాను ఎందుకనంటే నా కనుక ఏదైనా తేడా వచ్చిందనంటే ఏమండి కాలు తీసేయాలండి అనంటే ఇంతవరకు నేను అనుకున్నటువంటి నా కాల్ని కూడా తొలగించేమంటున్నాను ఏదైనా నాకు లోపల రెండు కిడ్నీలు పాడైపోయిందనంటే ఒక కిడ్నీని డాక్టర్ గారు మెల్లగా బాగు చేస్తామండి ఇంకో కిడ్నీతో పని లేదండి అనంటే ఆ కిడ్నీని తొలగించమని చెప్తున్నారు సో ఇలాగ అవయవాల్ని కూడా మనం అవసరం అనుకున్నప్పుడు అది నాకు పనిచేయదు అది ఉంటే ప్రమాదం అనిపించినప్పుడు తొలగించేస్తున్నాం అంతవరకు అది నేనే అనుకున్నాను కాబట్టి ఇలా ఒక్కొక్కటి మనం బాగా విచారణ చేసి చూస్తే దేహేంద్రియ మనోబుద్ధులు కానీ ప్రాణం కానీ అవలవాలు కానీ ఇవి ఏవి కూడా నేను కానని తెలుస్తుంది ఇది కేవలం నేను ధరించి ఉన్నానంతే మరి నేనెవరిని అనేటువంటి ఆత్మతత్వం మీద ఇంకా అజ్ఞానం అలుముకునే ఉంది పూర్తిగా చుట్టబెట్టింది ఆ అజ్ఞానాన్ని తొలగించాలి అనంటే ఆ అజ్ఞానాన్ని నివృత్తి చేయాలి అనంటే ఏమిటి మార్గం ఇక్కడ అనంటే శాస్త్రం అంటుంది చీకటిని తొలగించాలి అనంటే వేరే ఏ సాధన లేదు కేవలం ప్రకాశం ఎలాగో అజ్ఞానాన్ని తొలగించాలంటే కూడా కేవలం జ్ఞానమే దానికి కారణం ఇంకో అంశం ఏది ఇక్కడ ప్రస్తావించడానికి వీల్లేదు కాబట్టి ఇక్కడ మూడో శ్లోకంలో మనకు ఆ అంశాన్ని చాలా అమోఘంగా చాలా విపులంగా చెప్తున్నారు అవిరోధితయా కర్మ నా విద్యా విద్యా విద్యా అవిరోధితర్మ నా విద్యాం వినివర్తేత్ రెండు రకాల జీవుళ్లుంటారు ఈ లోకంలో తనకు అజ్ఞానం ఉంది అన్న సంగతి తెలుసుకున్న వాళ్ళు కొంతమంది అసలు అజ్ఞానం ఒకటి ఉందని తెలియకుండానే బ్రతికేవాళ్లు మరి నా లెక్క ప్రకారం తొంభై మంది తొంభై తొమ్మిది ఎవరైతే నాకు అజ్ఞానం ఉందని గ్రహించారో వాళ్లే తపన చెందుతారు అజ్ఞానం నుంచి బయటపడాలని ఎందుకని అజ్ఞానం సహతే చూసాం మనం అజ్ఞానం కనుక ఉందని తెలిస్తే నాకు ఇది తెలియట్లేదు ఇది ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్తానన్నారు ఏమిటో ముఖ్యమైన విషయం అని దాని గురించి తహతహలాడిపోయి తపన చెంది దాన్ని తెలుసుకో రకంగా అని ఎలాగైతే ప్రయత్నిస్తుంటారు అలాగనే ఎప్పుడైతే మనం ఇంతవరకు ప్రయత్నించలేదు అసలు లోపల ఏముంది అసలు ఆ నేను అనేటువంటి ఆ మూలతత్వం ఏమిటి దాన్ని తెలుసుకోవాలని ఇంతవరకు మనం ప్రయత్నించలేదనంటే ఇంకా మన అజ్ఞానాన్ని మనం గుర్తించలేదని అర్థం హాయిగా బయట బ్రతికేస్తున్నాం సుఖంగా బ్రతుకుతున్నాం అర్థమైందండి ఎందుకండి ఇంకా తపన చెందలేదని అంటే తలకి నిప్పంటుకున్నవాడు వెళ్ళి ప్రశాంతంగా ఏసీ గదిలో కూర్చుని లేకపోతే టీ తాగుతూ పేపర్ చదివి ఏది ఇష్యూ ఏంటని టీవీ న్యూస్ ఛానల్స్ పెట్టుకుని లేకపోతే సీరియల్స్ పెట్టుకుని కాలక్షేపం చేసేవాడికి ఇంకా తల నిప్పంటుకోలేదని అర్థం కాబట్టి అజ్ఞానం నాకు ఉంది అన్న సంగతి కనుక ప్రతి ఒక్కరూ గుర్తించుంటే ఈ పాటికి ఏదో రకంగా మనం ప్రయత్నాలు మొదలు పెట్టుండేవాళ్ళు ఇంకా మనం ప్రయత్నాలు మొదలు పెట్టలేదు అనంటే నాకు అజ్ఞానం ఉంది అన్న సంగతి ఇంకా మనం గుర్తించలేదనే అర్థం ప్రస్ఫుటంగా ఉంది ఖచ్చితమది ఎందుకు అనంటే శంకరులు అంటారు అజ్ఞానం నహతే జీవ నాకొక్కసారి అజ్ఞానం ఉంది నన్ను అజ్ఞానం చుట్టబెట్టి నా నా స్వరూపాన్ని నాకు తెలియనివ్వకుండా అజ్ఞానం నన్ను అలా మూసించుంది అనేటువంటి జ్ఞానస్పర్శ మీకు కలిగితే మనం నిలబడలేం ఒక క్షణం కూడా ఆ అజ్ఞానం నుండి బయటపడాలనుకుంటాం ఆ అవిద్య నుండి బయటపడాలనుకుంటున్నాం అంటే ఇంకా యు హ్యావ్ నాట్ టచ్డ్ ద కోర్ ఆఫ్ యువర్ ఇగ్నరెన్స్ మన అజ్ఞానం యొక్క మూలాన్ని ఇంకా మనం ముట్టుకోలేదు వింటున్నావంతే ఆత్మ ఒకటి ఉంది సచిదానంద స్వరూపం అది తెలుసుకుంటే మోక్షం విదేశం అవన్నీ ఎలా ఉన్నాయంటే పై పైన ఇలా వెళ్ళిపోతున్నాయి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దిగి కలిపెట్టలేదు ఇంకా లోపల ఇంకా లోపల పని జరగలేదు అందుకనే హాయిగా ఉన్నాం ఒక్కసారి ఆ వాక్యాలు లోపలికి వెళ్ళి రే నువ్వు పుట్టింది దీనికోసంరా నీవెవరో తెలుసుకోగలిగినటువంటి సత్తా అధికారిత్వం అర్హత ఉన్నటువంటి ఉపాధి ఇది పొందావు కేవలం తినాలి పడుకోవాలి భార్యాభర్తలు రమించాలి సంతానోత్పత్తి చేయాలి వాళ్ళని పెంచి పెద్ద చేయాలి వాళ్ల గురించి ఆస్తిపాస్తులు కూడగట్టాలి ఆ తర్వాత ఒకరోజు వృద్ధాప్యానికి చేరుకోవాలి పళ్ళు కళ్ళు కాళ్ళు ముక్కు అన్ని రాలగొట్టుకోవాలి అన్నీ లోపించి చావాలి ఇదే బ్రతుకైతే ఇది పశువులకు అది హాయిగా బ్రతికేస్తున్నాయి వాటికి అజ్ఞానం ఉందని బోధించక్కర్లేదు ఉందని తెలుసుకున్నావేమీ చేయలేవు ఇంకా అలా బతకడం అలా చావడమే వాటి యొక్క జన్మకు ఉపాధికి అదే భగవంతుడి పెట్టాడు కానీ ఒక్క మానవ ఉపాధి మాత్రమే నాకు అజ్ఞానం ఉంది అని తెలుసుకున్న క్షణం నుండి తీవ్రమైనటువంటి తపనతో సాధన చేసి ఆ జ్ఞానాన్ని పొంది తన నిజస్వరూప జ్ఞానాన్ని పొంది అజ్ఞానాన్ని నివృత్తి చేసుకునేందుకు ఈ ఉపాధి ఒక్కటే దేవతలకీ లేదు పశుపక్షాదులకీ లేదు ఒక్క మానవుడికి మాత్రమే ఆ పరమాత్మ ఆ విశేషమైనటువంటి అంశాన్ని ఇచ్చాడు ఈ ఉపాధికి కానీ మనం వాడుకోవట్లేదనంటే పశువుల కంటే ఎంత హీనస్థితిలో ఈ ఉపాధిని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం పశువులకి అర్హత లేదు కనుక అవి అలా ఉండిపోతున్నాయి అర్హత ఉండి మనం దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నామనంటే మనం ఎంత దుర్వినియోగం చేస్తున్నాం ఈ ఉపాధి కాబట్టి ఇక్కడ కూడా బాగా ఆలోచించండి అజ్ఞానము అనేటువంటిది నాకు ఉంది అనంటే నేను గుర్తించాను అనంటే ఇంకా ఆ క్షణం నాకు మొదలైపోయింది నాలో తపన మొదలవుతుంది మనకి ఇంకా తపన మొదలవ్వలేదు అనంటే ఇంకా అజ్ఞానాన్ని మనం ముట్టుకోలేదు ఏ వాక్యము వెళ్ళి ఎన్ని ప్రవచనాలు వింటున్నా ఎన్ని ఉపన్యాసాలు వింటున్నా లోపల ఆ వాక్యాలు వెళ్ళి అజ్ఞానాన్ని ఇంకా ముట్టుకోలేదు అజ్ఞానం యొక్క తలుపు ఇంకా తట్టలేదు ఇంకా మనం లేపు కూర్చోబెట్టలేదు ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట త్రైలోక్యం మంగళం కురు ఇంకా లేపలేదు అది ఇంకా మనం లేచి కూర్చోలేదు అందుకని వివేకానంద స్వామి అంటారు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత క్షురస్యధార నిషితాదురత్యయ దుర్గంపతస్థత్ కవయో వదంతి ఎవరే లే కళ్ళు తెరు బాగా ఆలోచించింది ఏంటి మేము ఉదయాన్నే లేస్తున్నాం కదండి మళ్ళీ లేహమంటున్నారు ఏంటండి లేచేము ఇంకా లోపల ఆ మెలకు రాలేదు ఇంకా ఏముందండి లేచి కూర్చున్నాం మళ్ళీ మత్త చిత్తులను ఈ ప్రపంచంలోనే కళ్ళు తిప్పుతూ కూర్చుంటున్నాం ఇంకా అసలు వాస్తవానికి ఇంకా మేలుకోలేదు మనం యదార్థానికి ఇంకా కళ్ళు తెరవలేదు ఇంకా కళ్ళు మూసుకునే ఉన్నాం లోపల కాబట్టి ఇక్కడ ఉపనిషత్తులు అదే అంటున్నాయి ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత కాబట్టి ఇక్కడ మనకు శాస్త్రంలో శంకరులు కూడా ఈ ఆత్మబోధులు అదే అంటున్నారు అవిరోధిత కర్మ నా అవిద్యాం వినివర్తయేత్ కాబట్టి నాకు అజ్ఞానం ఉంది గ్రహించిన తర్వాత ఆ అజ్ఞానాన్ని తొలగించుకునేటువంటి మార్గంలో నాకు ఏమిటి సాధన అని ఆలోచిస్తే జ్ఞానం ఒక్కటే నా అజ్ఞానాన్ని తొలగిస్తుంది ఎందుకు అనంటే తేజస్తిమిర సంగవత్ ఒక గదిలో చీకటి ఆవరించి ఉన్నప్పుడు ఆ చీకటి నేను తొలగించాలంటే ఏమీ చేయక్కర్లేదు అక్కడికి బకెట్ నిండా నీళ్లు వేసుకుని అందులో ఫెనాయిల్ పోసుకుని కొత్త చీపురి కట్ట తీసుకుని ఆ గదంతా చిమ్మేసి నీళ్లు జల్లి తుడిస్తే ఆ చీకటి పోతుందా పోదు బాగా ఆలోచించండి ఆ చీకటిని పోంగొట్టాలంటే నేను చిన్న అగ్గిపెట్టి తీసుకెళ్లి ఒక ప్రమిద పెట్టి అందులో ఒక ఉత్తి వేసి కొద్దిగా నూనె వేసి అది వెలిగించా అని అనుకోండి ఆ ప్రమిదను పట్టుకుని గదిలోకి వెళ్ళగానే ఎంతసేపట్లో పోయిందండి చీకటి సమయాభావం ప్రకాశం రావడమేంటి చీకటి పోవడమేంటి రెండు యుగపత్ అంటే సైమల్టేనియస్గా అట్వన్ ప్రకాశం వచ్చిన చీకటి పోతుందండి నో ప్రకాశం రావడమే చీకటికి అంతం ప్రకాశం ఆవిర్భావమే చీకటికి అంతం బాగా ఆలోచించింది అలాగనే అజ్ఞానం అనేటువంటిది లోపల ఏదైతే ఉందో ఆ అజ్ఞానాన్ని తొలగించగలిగేటువంటిది ఈ లోకంలో ఈ సృష్టిలో ఒక్కటే జ్ఞానమే అందుకనే శ్రీకృష్ణుడు కూడా నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యే ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తు అవ్యయం జ్ఞానమే పరమ పవిత్రమైనటువంటిది లోకల్లో ఎందుకనంటే దట్టంగా అలుముకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించగలిగే ఏకైక సాధనం సాక్షాన్ మోక్షైక సాధనం జ్ఞానం మరి కర్మలండి కర్మల్ని ఇక్కడ శంకర్ ఖండించట్లేదు శంకర్ల వారు శ్రోత్రియులైన బ్రహ్మనిష్ఠుడు ఒక సాంప్రదాయమైనటువంటి వంశంలో ఉద్భవించినటువంటి గొప్ప తత్వవేత్త అలాంటి వ్యక్తి కర్మల్ని ఉపాసనని భక్తిని ఖండించరు ఆయన ఏమంటున్నారంటే బై కర్మలు కావాలి బాగా ఆలోచించండి కర్మ లేనిదే జ్ఞానం అనేది ఉత్పత్తి అవ్వదు కర్మ భక్తి ఉపాసన ఇవన్నీ కూడా జ్ఞానానికి భూమికలవి ఈ భూమిక లేకుండా జ్ఞానం అనేటువంటిది అక్కడ ఏర్పాటు అవ్వదు అక్కడ సిద్ధించదు కాబట్టి ఇక్కడ అంటున్నారాయన మరి కర్మ అనేటువంటిది మోక్షాన్ని ఇవ్వలేదు ఎందుకనంటే అది అజ్ఞానాన్ని తొలగించలేదు అబ్బాయి కర్మ అనేటువంటిది అజ్ఞానాన్ని తొలగించలేదు ఎందుకని అవిరోధితయా కర్మ ఆ అవిద్యకు కర్మ విరోధి కాదు ఇప్పుడు ఎలక్షన్లో ఇద్దరు నిలబడ్డారనుకోండి అభ్యర్థి ప్రత్యర్థి ఇద్దరు ఉంటేనే ఎలక్షన్ జరుగుతుంది పోటి ఉంటుంది ఒకనొకడు ఓడించుకుంటాడు కదా ఒకడు ఓడింపబడతాడు ఒకడు గెలుస్తాడు అలాగని ఇక్కడ కూడా అజ్ఞానానికి ప్రత్యర్థి ఎవరు కర్మ కానే కాదు ఎందుకు తెలుసా బాగా ఆలోచించండి ఈ కర్మ అజ్ఞానం వల్ల కలిగిందే ఈ కర్మ అజ్ఞానం యొక్క సంతానం ఈ కర్మ అజ్ఞాన యొక్క వారసుడు ఈ కర్మ ఏంటంటే మనకు శాస్త్రంలో అంటుంది కర్మ దేనివల్ల వచ్చింది బాగా ఆలోచించండి ఒక కర్మ చేస్తున్నామంటే దేనివల్ల చేస్తున్నాము కోరిక వల్ల చేస్తున్నాం అసలు కోరికే లేదనుకోండి అసలు ఆ కర్మే జరగదు ఇప్పుడు మీరందరూ ఏంటి ఉదయం లేచారు ఉదయం లేచి స్నానం చేసి బట్టలు ధరించి బొట్టు పెట్టుకుని ఉన్న పుస్తకం తీసుకుని ఇక్కడ పరిగెట్టుకు ఏంటి రాత్రి పడుకునేటప్పుడు మీ మనస్సులో ఒక కోరికను పెట్టుకున్నారు ఉదయం నేను ఐదు గంటలకల్లా లేవాలి స్నానం చేయాలి భగవద్ చేసుకోవాలి చక్కటి సాత్వికమైన భావంతో బయలుదేరి ఆత్మబోధ ప్రవచనానికి వెళ్ళాలి అని బాగా ఆలోచించింది ఆ కోరిక అనే మిమ్మల్ని ఐదు గంటలకు లేపుతుంది కర్మ అసలు అదేదీ లేదు అబ్బాయ్ రేపు శుభ్రంగా ఏడున్నర దాకా రెస్ట్ తీసుకోవాలి ఇంకా అసలు ఏమీ లేదు ఆత్మబోధా లేదు అనా ఆత్మ బాధ లేదు ఏమీ లేదు ఏంటి బోధ బాధ హే నింగ్ జాంతనే నో ఆల్ దీస్ నాన్ ఐ డోంట్ వాంట్ హాయిగా ఏడున్నర దాకా శుభ్రంగా హాయిగా అనంత శయనం హాయిగా దుప్పటిదన్న పడుకుందాం అని రాత్రే కనుక అదే బీజం పెట్టుకుని పడుకున్నారనుకోండి మీరు అలారం పెట్టుకున్న మీ మనస్సు ఒప్పుకోదు మీ శరీరం ఒప్పుకోదు అలారం మోగిన ఒకవేళ వెళదాములే అని ఉదయం మళ్ళీ ఆలోచన వచ్చినా రాత్రి పెట్టుకున్నటువంటి ఆ బీజం ఏదైతే ఉందో అది అలాగా ప్రవర్తిస్తూనే ఉంటుంది ఏడున్నర దాకా ఒకవేళ మీరు బలవంతంగా ఐదున్నరకు లేచి స్నానం చేసి ఇక్కడికి వచ్చినా ఏడున్నర దాకా ఆ లోపల పెట్టుకున్న బీజం అలా ఊపుతూనే ఉంటుంది కారణం ఈ కర్మకు హేతు కామహ కోరిక ఈ కర్మకు హేతు ఈ లోకల్లో మనం ఏ కర్మ చేసినా గుర్తుపెట్టుకోండి దట్ కర్మ ప్రీసపోసస్ కామహ కోరిక కర్మకి ముందు కోరిక అనేది ఉంటుంది కోరిక లేకపోతే అసలు ఈ కర్మలే లేవు కాబట్టి ఇన్ని కర్మలు మనకు మన నుండి బయటికి విముక్తం అవుతున్నాయనంటే బయటికి వెలువడుతున్నాయనంటే దానికి కారణమేంటి కోరిక ఏమండి స్వామీజీ కర్మలకు కారణం కోరిక అంటున్నారు మరి ఈ కోరికలు ఎక్కడి నుంచి వచ్చాయండి బాగా ఆలోచించండి ఈ కోరికలు ఎక్కడి నుండి వచ్చాయంటే ఒకటే ప్లేస్ వెలితి మనిషిలో వెలితి ఎప్పుడైతే ఉందో కొరత ఎప్పుడైతే ఉందో నేను ఇది చేస్తే బాగుండు అది చేస్తే బాగుండు ఇలా చేస్తే బాగుండు ఎవరో వచ్చంటారు ఏమండి మీకు పిల్లలు కలగలేదు కదా ఇదిగో మీకు పిల్లలు పుట్టాలి కదా ఇది చెయ్యండి అని అంటే ఆహా నాకు పిల్లలు లేరు ఆ వెలితి ఆ వెలితిని పూడ్చుకునేదానికి ఇప్పుడు వీళ్ళు ఒక మార్గం చెప్పారు కాబట్టి పిల్లలు పుడతారు కాబట్టి నాకు పుత్రకామహ నాకు పిల్లలు కావాలి ఆ కోరిక కలిగింది ఇప్పుడు ఏం చేయమన్నారు ఈ పూజ చేయండి వ్రతం చేయండి పుత్రకామేష్ఠి ఈ వ్రతం చేయండి లేకపోతే అమ్మవారి చుట్టూ న సార్లు ప్రదక్షిణం చేయండి లేకపోతే అక్కడ అది మీ కోరికను పెట్టుకుని చిన్న బాబుని ఉయ్యాల్లో వేసి బొమ్మని అక్కడ కట్టండి ఇవన్నీ ఏంటనంటే ఎందుకు ఈ పనులన్నీ చేస్తున్నాం కోరిక ఈ కోరిక ఎందుకుంది నాకు వెలితి బాగా ఆలోచించండి ఏమండి ఈ వెలితి దేనివల్ల వచ్చిందండి బాగా ఆలోచించండి మూలానికి వెళ్ళండి లోపలికి వెళ్ళండి ఇంతవరకు మీరు ఇలా వినవి ఇలా వెళ్ళింటాయి బట్ నాకు అది ఇష్టం లేదు ఒక్క మాట మాట్లాడినా అది లోపలికే వెళ్ళాలి ఎందుకని పని జరగవలసిందంతా లోపల పైన కాదు పైన పని జరిపించుకుని వెళ్లే వాళ్ళ పరిస్థితి నాకు తెలియదు ఎందుకని జోబీదాకా వెళ్లే వాళ్ళ పరిస్థితి నాకు అనవసరం జోబీల్ని దాటి ఏ హృదయం అయితే ఉందో ఆ హృదయం లోపలికి వెళ్లాలని నేను ప్రయత్నం చేస్తాను కాబట్టి జోబీల వరకు పరిమితం అయితే కలెక్షన్ చాలా గట్టిగా ఉంటుంది నాకు అది ఇష్టం లేదు అంతవరకే మాట్లాడుకొని అంతవరకే చేసుకుని పాదపూజలు భిక్షులు చక్కగా హాయిగా ఎవడెలా పోతే వాడికి అజ్ఞానం ఉంటే నాకేంటి అజ్ఞానం పోతే నాకేంటి వాడు ఉంటే నాకెంత పోతే నాకెంత నాకు కావాల్సింది నాకు దక్షిణ శుభ్రంగా ఆశ్రమాన్ని మంచి మేడలు కోటలు గట్టలు కింద కట్టేయాలి శుభ్రంగా దాన్ని పోషించాలి అనుకునేటువంటి భావన నాకు కించిత్ కూడా లేదు నాకు కావాల్సింది హృదయం లోపలికి వెళ్ళాలి అవిద్యాయామంతస్థిమిరమిర ద్వీపనగరి లోపలికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించింది ఈ కర్మలన్నిటికీ కారణం కోరిక కోరికలు ఈ కోరికలన్నిటికీ కారణం ఏంటి మూలమేంటి వెలితి అసలు ఈ వెలితి ఎక్కడి నుంచి వచ్చిందండి స్వామీజీ బాగా ఆలోచించింది వెలితి అంటే ఏదో ఒక గ్యాప్ ఒక గ్యాప్ అనమాట ఒక పరిధి ఒక అంతరం ఆ అంతరం ఎందుకు వచ్చింది లోపల అంటే నాకు ఇది లేదే నాకు ఇది ఉంటే బాగుండే నాకు అది లేదే అది ఉంటే బాగుండే నాకు ఇది లేదే అనేటువంటి అంతరం ఎప్పుడొస్తుంది తెలుసండి రాత్రి నిద్రపోతున్నటువంటి ఏ వ్యక్తికి గాఢన్ ఇద్దరిలో హాయిగా అన్నిటినీ విడిచిపెట్టి తాను తానుగా హాయిగా పడుకున్న వ్యక్తిలో ఈ వెలితి లేదు ఏమీ లేనివాడు అడుక్కున్నవాడు శుభ్రంగా అడుక్కుని తిని ఆ గిన్నె శుద్ధం చేసుకుని చెట్టు పెట్టి వాడి దగ్గరను ఒక బట్టను ఒక బొంతను పరుచుకుని ఆ చెట్టు హాయిగా తలగడలాగి ఇంకో బొంత చుట్టి పట్టి పడుకున్నాడు బాగా ఆలోచించింది మంచి నిద్రలోకి వెళ్ళిపోయాడు అయ్యో నేను అడుక్కునేవాడినే నాకు ఇళ్ళుంటే బాగుండే నాకు భార్య ఉంటే బాగుండే నాకు ఇది ఉంటే బాగుండే ఆ వెలితి కానీ ఆ కోరికలు కానీ ఆ కర్మ చేయాలనే ప్రవృత్తి కానీ ఇవన్నీ అణిగిపోతున్నాయి అక్కడ ఏమీ లేవసలు ఉదయం నా పరిస్థితి ఏమిటి ఆలోచనే లేదు హాయిగా అక్కడ అన్నిటినీ వదిలేసి అన్నిటినీ పక్కకు పడేసి ఎలా ఉంటున్నాడండి అంటే తాను తానుగా ఉంటున్నాడు ఏ స్పర్శ లేదు శ్రద్ధగా వినండి ఇది మన అనుభవమే మనం కూడా ఉదయం నుండి రాత్రి దాకా ఎన్నో ఘర్షణలు పొందుతాం అది కావాలి ఇది కావాలి ఇది చేయాలి చేయాలి అలజడి అలజడి అలజడి అలజడి ఇలా తిరుగుతాం సుడిలాగా రాత్రి పడుకున్నప్పుడు ఇవన్నీ పక్కకుపోతున్నాయి ఏది లభించినా ఏది లభించకపోయినా గెలిచినా ఓడినా లాభం వచ్చినా నష్టం వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అన్నిటినీ పక్కకు పాడేసి రాత్రి హాయిగా మనకు మనమే ఉండేటువంటి ఆ స్థితికి వెళ్ళిపోతున్నాం ఇవేమీ లేవు ఈ పోగు చేసుకోవాలనేటువంటి ఆరాటం లేదు ఈ పోరాటాలు లేవు ఏమీ కనిపించట్లేదు అక్కడ బాగా ఆలోచించండి హాయిగా ఉన్నాం ఒక్కసారి అనుభవాన్ని గుర్తు తెచ్చుకోండి అక్కడ నాకు ఇది కావాలనేటువంటి ఆకాంక్ష లేదు ఇది లేదనేటువంటి వెలితి లేదు ఎలా ఉందండి అక్కడ ఒక్కటే మాట అంటుంది శాస్త్రం పరిపూర్ణ ఆ స్థితిలో ఎలా ఉందండి అనంటే పరిపూర్ణమై ఉన్నాడట మనిషి ఆ నిద్రపోతున్నటువంటి వ్యక్తి ఆ ముఖం కూడా చూడండి ఎంత ప్రసన్నంగా ఉంటుందో నల్లగా ఉన్నా కూడా బాగా ఆలోచించింది ముఖం ప్రసన్నంగా ఉంటుంది ఎందుకు లోపల వెలితి లేదు వెలితి లేదు కనుక ఏ కోరికలు వాడిని తరవట్లేదు ఏ కోరికలు వాడిని తరవట్లేదు కనుక కర్మ చేయాలనేటువంటి ఆరాటం పోరాటం లేదు కాబట్టి కర్మలు కానీ కోరికలు కాని వెలితి కాని ఇవేవీ లేవు ఎప్పుడైతే ఇవన్నీ ఉపశమించాయో మానసికంగా ఏ సంఘర్షణలు లేవు అసలు మనస్సే అక్కడ పడిపోయింది బుద్ధి పడిపోయింది ఇంద్రియాలు పడిపోయి ఉన్నాయి అన్నీ శాంతిని పొందిన్నాయి ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మం అన్నీ ఇంద్రియాలు దేహము ప్రాణము మనసు బుద్ధి సమస్తము చూడండి ప్రపంచం అంతా కూడా మొత్తం రిజాల్వ్ అయిపోయింది మొత్తం అక్కడ ఏ రకమైనటువంటి చలనం లేదు ఎలా ఉందనంటే గాంభీర్యంగా ఉంది ప్రశాంతంగా ఉంది ఆనందంగా ఉంది ఆ స్థితి మరి అక్కడ ఏమీ లేదు కంప్లీట్నెస్ ఉంది అక్కడ ఒక ఒక పరిమితి లేదు ఒక హద్దులు లేవు ఒక పరిచ్ఛేదత లేదు ఏమీ లేదే అక్కడ హాయిగా ఉంది మరి ఆ హాయి బాగా ఆలోచించండి ఉదయం మెల్లగా మెలకు వచ్చింది చూశాను కళ్ళు తెరిచాను ఇప్పుడు మళ్ళీ లోపల వెలితి ప్రారంభమైంది బాగా ఆలోచించండి నాకు ఇది ఉంటే బాగుండనే కోరిక మొదలైంది దానికి కర్మ చేయాలి మొదలెట్ట ఇప్పుడు మీరు ఈ రెండు ఉపమానాల్ని చూడండి ఈ రెండు ఉపమానాల్ని మీరు బాగా పరిశీలించండి అక్కడ ఎందుకు ఇవేవీ లేవు మేలుకున్న తర్వాత ఇవన్నీ ఎందుకు వస్తున్నాయనంటే ఒక్కటే మార్గం అక్కడ ఏం తెలుసండి మనం ఈ లోకాన్ని చూస్తున్నాం చూసి బయట ఉన్నాయి అవన్నీ నాదైపోతే నా ఇంట్లోకి వచ్చేస్తే అదంతా నాకు సొంతమైపోతే నేను హాయిగా ఉంటాను బాగా ఆలోచించింది మనం భేదాన్ని సృష్టించుకుంటున్నాం కనుక ఇది నేను నన్ను విడిచిపెట్టి మిగతా అదంతా కూడా కనిపించే దృశ్యమాన గోచరమైనటువంటి సృష్టి కాబట్టి కనిపించిందంతా ఇది నాకుంటే బాగుండి ఇది నాకుంటే బాగుంది ఇది నాకుంటే బాగుంది ఇది నాకుంటే బాగుంది ఎప్పుడైతే పరిమితి వచ్చిందో ఎప్పుడైతే ఈ భేదం వచ్చిందో వెళితే వస్తుంది కదండి ఖచ్చితంగా వెళితే వస్తుంది ఇప్పుడు ఇదంతా మీకు రాసిచ్చేశాను అనుకోండి మొత్తం ఈ భూమంతా మీకు రాసి ఇచ్చేసాననుకోండి మొత్తం ఇక్కడ కనిపించేదంతా మీవే అన్నాను అనుకోండి ఇంకా మీరు దేన్ని పొందాలి ఇంకా తర్వాత అప్పుడు ఇంక ఊరుకోదు అంతా కొన్ని రోజులైన తర్వాత పైకి చూస్తా స్వామీజీ అది అది ఎవరికండి ఓకే నీకు అది కూడా ఇచ్చేస్తాను అది తీసేసుకో అది నాదైపోయింది పైన ఎగురుతున్నాను ఇంకా బాగా ఆలోచించండి మనసుకి ఎక్కడైనా ఒక చిన్న భావన ఉందనుకోండి ఏమో ఆకాశం పైన ఏముందో భూమి లోపలేముందో అవి నీ నాకు ఇవ్వలేదు అనే భావన వచ్చిందనుకోండి అవి రెండు ఇది మనిషి యొక్క మనసు చేసే విన్యాసాలు ఎందుకు తెలుసండి ఒక్కసారి మనసు ఏం చేస్తుందనంటే అది మేలుకునేంత వరకు అది ఏమీ చేయదు దానికి అసలు శక్తి లేదు దానికి సత్తా లేదు అప్పుడు మనం మనంగా ఉన్నాం మన సన్నిధిలో మన చైతన్యంలో మన సత్తాస్ఫూర్తితో ఆ మనసు అనేది పైకి లేస్తుంది కళ్ళు తెరుస్తుంది కళ్ళు తెరిచి ఏం చేస్తుంది తెలుసండి మనల్ని మనకు తెలియనివ్వకుండా చేసి నా చైతన్యాన్ని నా తత్వాన్ని నా స్వరూపాన్ని నాకు కళ్ళు కప్పేసి ఆ మనస్సు అనేది ప్రధాన భూమికగా మారిపోయి అదే ఒక వ్యక్తీకరింపబడ్డటువంటి భావంగా మారిపోయి అదేం చేస్తుందనంటే అది వెనక తనకు ఆధారమై ఉన్నటువంటి స్వరూపాన్ని గుర్తించక తనకు ఆధారభూతమై తనకు అధిష్టానంగా ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని గుర్తించనివ్వక అది బయటికే చూపిస్తుంది మనల్ని బయటికే నిడుతుంది పరిమితిని చేస్తుంది హద్దులు క్రియేట్ చేస్తుంది పరిచ్ఛిన్నత చేస్తుంది భేదాలు సృష్టిస్తుంది ఎప్పుడైతే ఈ భేదాలు ఈ ద్వైత బుద్ధి వచ్చిందో మనిషిలో వెలితి ఖచ్చితంగా ఉంటుంది ఉదయం లేచిన తర్వాతనే ఇవన్నీ వస్తున్నాయి రాత్రి నిద్రలో ఇవేవి లేవు ఇవన్నీ రిజాల్వ్ కాబట్టి కారణం ఏంటి అజ్ఞానాన్ని మనకు పూర్తిగా పులిని శుభ్రంగా పాల్ని మనల్ని అన్నిటికీ దూరం చేసి అందులో వెలితిని సృష్టించి అందులో కోరికలను ఉత్పవింపజేసి అందులో కర్మలు చేసే ప్రవృత్తినిచ్చి ఆ కర్మల వల్ల ఫలితాలను మనకు పట్టుకొచ్చి మన నెత్తిమీద పడేసి అనుభవిస్తే అనుభవించు చచ్చేస్తావు నీకు అని చెప్పేసి మనల్ని బంధించినటువంటి ఆ అజ్ఞానం ఏదైతే ఉందో అది ఉపాధి ఏమిట ఆ ఉపాధి అజ్ఞానం అంతఃకరణలో ఉంది ఆ అజ్ఞానం అనే ఆ అంతఃకరణ పడిపోయినప్పుడు నాకు ఈ అజ్ఞానం కూడా పోతుంది ఇబ్బంది లేదు కానీ అంతఃకరణ పడిపోతుందా ఉదయం అవ్వగానే లేస్తుంది కాబట్టి మనకి ఈ ఉపమానం ఎందుకు భగవంతుడు పెట్టాడంటే ఒరే ఈ గాఢ నిద్రని మేలుకున్నటువంటి స్థితిని రెండింటిని కంపేర్ చేసుకోరా ఆ గాఢ నిద్రలో ఏ స్వరూపమైతే ఉందో ఏ వెలితి లేనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో ఆ ఆనందం ఏదైతే ఉందో అదేరా నీ స్వరూపం దాన్ని మేలుకున్నప్పుడు గుర్తించగలిగితేనే ఈ మానవ జన్మకు పరిపూర్ణత సార్థకత అది గుర్తించలేకపోయావా అది గుర్తించడం కోసమే పరమాత్మ అది గుర్తించడానికి మనకు ప్రత్యక్ష అనుభవం పెట్టారు పెట్టారా లేదా మీరందరూ అనుభూతిని పొందుతున్నారు బాగా ఆలోచించండి ఆ అనుభవమే లేకపోతే నేను శాస్త్రాలు ఎన్ని వల్ల మీకు అనుభవం లేని ఎలా ఉంటుందండి ఆ పరిపూర్ణమైనటువంటి ఆనందం ఆత్మసుఖం ఎలా ఉంటుందండి మీరు అడుగుతూనే ఉంటారు ఎన్ని జన్మలెత్తినా ఎందుకని శాస్త్రాలు వల్ల అనుభవం రాదు కదా కాబట్టి భగవంతుడు ఈ శాస్త్రాలకి అర్థమయ్యేలా ఈ శాస్త్ర వాక్యాలకి అందుకునేలా మనకు ప్రత్యక్ష అనుభవం పెట్టాడు ఏంటి గాఢ నిద్ర ఆ పరమాత్మ యొక్క ప్రత్యక్ష సుఖానుభవం పరమాత్మ యొక్క ప్రత్యక్షంగా ఆనందానుభవం పరిమితులు లేని హద్దులు లేని పరిపూర్ణమైనటువంటి ఆ తత్వాన్ని ఆ స్థితిని మనకు పరమాత్మకు ఉపమానంగా పెట్టాడు అక్కడ అజ్ఞానికి ఆ ఉపమానం పెట్టాడక్కడ ఎందుకని కంపేర్ చేసుకుంటాడు ఈ కంపారిజన్లో వాడికి సత్యం తెలుస్తుంది ఓహో ఏమీ లేకపోయినా ఎలా ఉన్నాను కంప్లీట్గా ఆనందంగా ఎలా ఉన్నాను ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఆనందంగా లేని ఇంకా వెళితే వెంటాడుతూనే ఉంది కాబట్టి ఆనందానికి అన్నీ ఉండాలి ఇది ఉండాలనేటువంటి కారణం కాదు ఆనందం స్వరూపానిది నిర్నిమిత్త ఆనందం కాబట్టి నేను దాన్ని పొందాలి దీన్ని పొందాలని వెంపరలాడ్డం కంటే నన్ను నేను పొందగలిగితే ఈ ఆనందానికి కారణం ఏదైతే ఉందో ఈ ఆనందానికి సోర్స్ ఏదైతే ఉందో హేతు ఏదైతే ఉందో ఆ సోర్స్ని నేను పట్టుకోగలిగితే బాగా ఆలోచించింది ఒకడు సముద్రంలో వెళుతూ ఉన్నాడు వెళుతూ ఉంటే దారి తప్పిపోయాడు దారి తప్పిపోతే వాడి కనిపించట్లేదు అసలు ఎలా వెళ్ళాలో మధ్యలో ఇరుక్కున్నాడు చీకటి పడుతుంది భయం వచ్చేసింది వాడికి హోరు సముద్రపు హోరు అప్పుడు ఆ చీకటి పడేటప్పుడు నిజంగా చూడండి వాడికి మాంచి ఒక పాయింట్ తట్టింది సీషోర్లో ఏముంటుంది తెలిసి అంటే లైట్ హౌస్ ఉంటుంది బాగా ఆలోచించింది పెద్ద దీపస్తంభం ఉంటుంది వీడు ఏం చెప్పాడంటే ఆహా చీకటి పండి ఇప్పుడు నాకు ప్లాన్ వస్తుంది అనుకున్నాడు చీకటి పడగానే లైట్ ఆన్ అయింది పగలు కూడా లైట్ ఉంటుంది కానీ కనపడదు సూర్యప్రకాశానికి అది కనుమరుగైపోతుంది ఎప్పుడైతే చీకటి పడిందో వాడికి అక్కడ అల్లంత దూరంలో ఒక చిన్న లైటు మెరుస్తూ ఉంది దాన్ని చూశాడు వాడి అలా తిప్పుకున్నాడు అభిముఖంగా వెళుతున్నాడు బాగా చూడండి వాడు అడుగు ఆ ప్రకాశం పెద్దదవుతూ ఉంది బాగా ఆలోచించింది బాగా వినండి ఈ ముందుకు వెళుతున్నాడు ఇంకా పెద్దది ఇంకా పెద్దది ఒడ్డుకొచ్చే ఇంత పెద్దది అనిపించింది బాగా ఆలోచించింది ఆ దీపపుస్తంభం ఇంతింతింత ఇంతై ఇంతై ఒటుడింతై అంతంతై అన్నట్టుగా పెరిగిందే అది ఒకటే అలానే ఉంది కానీ వీడికి దూరం వల్ల చిన్నదిగా కనిపించింది దగ్గర అది అంతది అలా కనిపిస్తుంది అది ముందే అలానే ఉంది అలాగనే లోపల దిక్కుతోచక భ్రమ పొందినటువంటి వ్యక్తికి లోపల ఏ ఆత్మచైతన్యమైతే ఆత్మానందం అయితే వాడికి ఒక ఉపమానంగా కనిపించిందో ఆ దారాన్ని పట్టుకోవాలి వాడు ఆ దారాన్ని పట్టుకుంటే అదే ఆధారం వాడికి ఇంకా రెండోది లేదు అక్కడ దాన్ని పట్టుకొని ఒక లోపల ప్రయాణం మొదలు పెట్టాలి అంతర్ముక్కు తెచ్చింది లోపల ప్రయాణం మొదలు పెడితే ఖచ్చితంగా ఆ చైతన్యం దగ్గరికి చేరుకుంటాడు వాడు ఆ ప్రయాణం చేయాలి ఆ ప్రయాణం చేసే నైపుణ్యం జ్ఞానానికి మాత్రమే ఉంది కానీ ఆ ప్రయాణం చేయించే నైపుణ్యం కర్మకు లేదు ఎందుకని అజ్ఞానం అజ్ఞానం వల్ల వెలితి అభేదం భేదం వస్తుంది ఇది నేను అది నాది అది అది అది ఇది అనేటువంటి భేదాలన్నీ కూడా అజ్ఞానం వల్ల వస్తుంది అజ్ఞానం వల్లనే ఈ భేదాలన్నీ వస్తాయి ఈ భేదాలు వచ్చినటువంటి సృష్టించినటువంటి అజ్ఞానం అంతటితో ఊరుకోదు ఎప్పుడైతే భేదం వచ్చిందో ఎప్పుడైతే ఈ అజ్ఞానం అనేది బయటపడిందో అజ్ఞానం చేసే మొట్టమొదటి పని ఏం తెలుసండి ఖండిస్తుంది నరుకుతుంది భేదం చేస్తుంది కామసిక రాజసిక ప్రవృత్తి కలిగిన ఏం చేస్తాడు బాగా ఆలోచించింది ఇద్దరు కలిసి ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో జొరబడి వాళ్ళిద్దరినీ పాడు చేయాలని చూస్తాడు అది తమోగుణం యొక్క గొప్ప లక్షణం అది ఇద్దరిని వేరు చేయాలని చూస్తాడు ఇద్దరిని పాడు చేయాలని చూస్తాడు అలాగని అజ్ఞానం ఏం చేస్తుంది తెలుసండి పరిపూర్ణ స్థితిలో ఉన్నటువంటి నన్ను ఏ నేనైతే సమస్తానికి ఆధారభూతమై ఉన్నానో అనంత చైతన్యంగా భాషిస్తున్నానో ఆ నన్ను బాగా ఆలోచించండి దాన్ని అలా తెలుసుకొనివ్వకుండా మనస్సు అనేది పైకొచ్చిన తర్వాత మనోబుద్ధులు బయటకు వ్యక్తమైన తర్వాత ఆ మనోబుద్ధులు ఉపాధిని పొంది అవి చైతన్యాన్ని పొందుతున్నాయి అంతఃకరణ మనోబుద్ధులు చేతనవంతమవుతున్నాయి ఆ మనోబుద్ధులు ఏం చేస్తున్నాయో తెలుసండి నన్ను పక్కన పెట్టేస్తుంది ఇంకా నా నిజస్వరూపాన్ని పక్కన పెడుతుంది అదేం చేస్తున్నానంటే అందులో అజ్ఞానం ఉంది కనుక మనోబుద్ధుల్లో అదేం చేస్తున్నానంటే మనోబుద్ధుల్ని అలా తీసుకుని నువ్వెవరివి నువ్వు సుబ్బారావు అంతే ఎదుగో అది నీ భార్య అది నీ పిల్లలు అది నీ తల్లి అది నీ తండ్రి అది నీ వాళ్ళు అది పరాయవాళ్ళు అది నీ కానివాడు అది నీ పగవాడు అది నీ విరోధి అదు వాడు నీ మిత్రుడు దీన్ని పొందు దాన్ని వదిలేయి దీన్ని పట్టుకో దీన్ని విడిచిపెట్టు దాన్ని పట్టుకొని కొట్టు ఇవన్నీ కూడా ఈ కృత్యాలన్నీ అజ్ఞానమే ఇంకేది కాదు ఒక్కసారి అంతఃకరణ పైకి లేచినప్పుడు ఉదయాన్నే దాంతో అవి అవిద్యతో లేస్తుంది ఆ అవిద్య చేసే మొట్టమొదటి పని భేదహ భేదం చేస్తుంది రెండుగా విడగొడుతుంది విడగొట్టి ఏం చేస్తుంది తెలుసండి వెలితిని సృష్టిస్తుంది ఎప్పుడైతే రెండుగా విభజింపబడిందో అక్కడ వెలితొస్తుంది వెలితి వస్తుందా రాదా వెలితి వచ్చింది ఆ వెలితిలో ఏమొస్తుంది కామ ఇది కావాలనే కోరిక ఆ కోరికకు కర్మ కాబట్టి ఇప్పుడు ఈ కర్మ దేని భయప్రాడక్ట్ అండి అవిద్య యొక్క భయప్రోడక్ట్ అజ్ఞానం వల్ల భేదం భేదం వల్ల వెలితి వెలితి నుండి కోరిక కోరిక వల్ల కర్మ కాబట్టి కర్మ దేని యొక్క వారసత్వం కలిగి ఉంది అజ్ఞానంది కాబట్టి ఇంచుమించు చెప్పాలంటే మునిమనవుడు అని చెప్పుకోవచ్చు అజ్ఞానం వల్ల భేదం కొడుకు భేదానికి కొడుకు ఎవరు వెలితి అంటే అజ్ఞానానికి మనవుడు ఈ మనవుడికి మునిమనవుడెవడు కోరిక ఈ మునిమనవుడి యొక్క కొడుక ఎవడు కర్మ అంటే నాలుగో తరం ఫోర్త్ జనరేషన్ అనమాట ఎక్కడ జనరేషన్ ఇలా కంటిన్యూ అవుతుంది ఈ కోరికల నుండి వచ్చినటువంటి ఫలం ఈ కర్మలు చేయగా వచ్చినటువంటి ఫలం దాన్ని పొందుతున్నాం కాబట్టి ఈరోజు ఏ ఫలాలైతే మనం పొంది అనుభవించి ఇది సుఖం ఇది దుఃఖం అంటున్నామో అది కూడా అజ్ఞానజన్యములే ఈ ఫలాలు కూడా అజ్ఞానజన్యములే అందుకనే కృష్ణుడు నాడు ఒరే పిచ్చివాడ ఆ ఫలాలు నాకు ఇచ్చే నేను చూసుకుంటాను వాటి పని తతః కురు యథాత్మవాన్ సర్వకర్మ ఫల త్యాగం తతః్ కురు యథాత్మవాన్ ఎందుకని ఈ ఫలాలు ఐదో జనరేషన్ అనమాట ఇక్కడిచ్చావా ఇక్కడి నుంచి నేను పైకెక్కిస్తాను మళ్ళీ అర్థమైందండి ఇక్కడి నుంచి నేను ఒక్కొక్క మెట్టు పైకెక్కించి తీసుకెళ్తాను ఆ అజ్ఞానంతో పోరాడే స్థితి నేను నీకు ఇస్తాను ఆ అజ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేసే స్థితి నీకు ఇస్తాను ఎందుకని నేనున్నాను నీ వెనక కాబట్టి ఇక్కడ కూడా బాగా ఆలోచించండి ఈ కర్మ అనేది అవిద్యను తొలగించలేదు ఎందుకని దాని జనరేషన్లో అది అవిద్య యొక్క జనరేషన్ కాబట్టి కర్మ అవిద్యను తొలగించలేదు జ్ఞానం మాత్రమే అవిద్యను తొలగిస్తుంది అయితే స్వామీజీ చాలా బాగా చెప్పారండి ఇప్పుడు ఈ ఆత్మ పరిపూర్ణమై ఉంది అజ్ఞానం వల్ల భేదం వచ్చింది అంటున్నారు కదా అసలు పరిపూర్ణంగా అంటే ఎలా ఉందండి ఇది ఇదిగో ఈ శరీరంలో ఎక్కడో ఉందని కదా ఒక అనుభూతి మనకు ఒకవేళ మీరు అంటున్నారు ఈ శరీరం నేను కాదు బుద్ధి ఇంద్రియాలు మనకేం కాదని తెలుస్తున్నాయి కానీ ఆత్మ అనేటువంటిది ఏదో ఉన్నట్టుగా కదా మనకు అనిపిస్తుంది కాదు అది ఆత్మ సర్వగతం సర్వవ్యాపకమై ఉంది ఆత్మ అలా అనిపించట్లేదండి నాకు అదే అజ్ఞానం యొక్క మొట్టమొదటి కార్యం భేదం చేసి పరిమితం చేయడమే అజ్ఞానం చేసే పని అందుకే శంకర్లు ఇక్కడ నాలుగో శ్లోకంలో అంటారు పరిచ్ఛిన్న ఇవాలోచించింది రెండో చరణంలో స్వయం ప్రకాశతే హ్యాత్మా స్వయం ప్రకాశతే హి ఆత్మా మేఘాపాయేశు మానివ మీరు బాగా ఆలోచించండి ఇక్కడ ఈ అజ్ఞానం అనే ఉపాధి నేను అనగానే మనకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఒక చిన్న విచారణ చేశాం ఏమండి ఈ శరీరం నాది కాదు తెలుస్తుంది స్వామీజీ నో డౌట్ ఇది మాంసపు పిండం కళేబరం ఇందులో ఎక్కి దిగేటువంటి ప్రాణం నేను కాదని తెలుస్తుంది నాకు బాగా తెలుసు ఎందుకని ప్రాణాన్ని లోపలికి తీసుకుంటున్నాను విడిచిపెడుతున్నాను అంటే తీసుకున్నప్పుడు నేనున్నాను విడిచిపెట్టేటప్పుడు నేనున్నాను ప్రాణం వస్తుంది పోతుంది వచ్చిపోయే ప్రాణాన్ని కూడా నేను చూడగలుగుతున్నాను కాబట్టి నేను ప్రాణాన్ని కాను మనసు బుద్ధి కూడా నేను కాను ఎందుకని రాత్రి పడిపోతున్నాయి ఉదయం లేస్తున్నాయి కానీ నేను ఇప్పుడు ఆత్మ అని తెలుసుకున్నాను ఈ ఆత్మ అంటే ఎలా ఉంటుంది తెలుసా స్వామిజీ నాకు ఏమనిపిస్తుంది అంటే ఆ ఏమనిపిస్తుంది ఇలా కోడిగుడ్డులాగా దీపంలాగా అలా వెలుగుతుంది అలా ఏదో ఒక జ్యోతి స్వరూపంగా లోపల అలా దీపం అలా ఉంది ఇలా అగ్గిపుల్ల గీస్తే ఇలా జ్యోతి ఎలా అయితే వస్తుందో అలా లోపల కూడా అలా వెలుగుతుందేమో ఆ వెలుగు ఈ శరీరాన్నంతా వెలిగిస్తుందేమో అని అలా అనిపిస్తుంది స్వామీజీ బాగా ఆలోచించింది ఇలా అనిపిస్తే అది నీ అజ్ఞానం దానికి నేను బాధ్యుణ్ణి కాదు నీకు వంద అనిపించవచ్చు నీకు అనిపించినవన్నీ ఆత్మ అవడానికి లేదు అనిపించినవన్నీ ఆత్మ అనుకోవడం వల్ల ఈ సంసారం వచ్చిపడింది మనకు మనకు అనిపించిందంతా ఆత్మ అనుకోవడం వల్లనే ఈ సంసారం వచ్చి మనకు ఇప్పుడు ఒక పిల్లాడికి తల్లి తప్పిపోయింది ఆ మార్కెట్లో అందరినీ వెతుకుతున్నాడు అనుకోండి అందరూ పాపం అటు తిరిగి అవతల వైపుకు తిరిగి కూరగాయలు కొంటున్నారు వీడికి వీళ్ళ తల్లిని కావాలి ఇంగు మా అమ్మేమో ఇగో మా అమ్మేమో అని అందరి దగ్గరికి ఇలా తట్టి చూస్తున్నాడు వాళ్ళు ఇలా తిరగగానే ఆ మా అమ్మ కాదని వీడికి అనిపించి ఎవరిని తడితే వాళ్ళందరూ అమ్మ అయిపోతారా తన తల్లి ఎవరో గుర్తించి ఆవిడిని తడితే తట్టక్కర్లేదు అమ్మా అని కేకేస్తే చాలు ఆవిడొక్కసారి తిరిగి చూస్తుంది అయినా దాన్ని పట్టుకుంటే సొంతమవుతుంది కానీ కాని దాన్ని వంద వాటిని మనం తట్టినా తిరిగి చూసా ఓ ఆవిడ పో అలాగే ఇప్పుడు అనిపించింది కదా అని అనిపించినవన్నీ ఆత్మగా భావించకండి కాదది చిన్న జ్యోతిలా అనిపిస్తుందండి లేదంటే స్వామీజీ నేను ఇలా కళ్ళు మూసుకొని కూర్చోంగానే కలర్స్ కలర్స్ కలర్స్ కలర్స్ వచ్చేస్తున్నాయండి హే రాని మనకెందుకు లోపలి ఇప్పుడు ఏదో వర్షం పడితే ఇప్పుడు సూర్యరశ్మి తగిలింది అనుకోండి ఏడు రంగులు వస్తుంది ఇంద్రధనస్సు అలానే నీకు కూడా లోపల ఏదో వర్షం పడ్డట్టుంది ఏదో లోపల నీకేదో తేడా జరిగింది మీకు రంగురంగులు వచ్చాయంటే అది ఆత్మన మన ఊహించుకున్న ఏముండే ఆత్మంటే మరండి ఎలా ఉంటుందండి ఇలాగనే సినిమాల్లో చూపిస్తారు కదండి ఆత్మ అంటే వాడి శరీరం నుంచి ఇంకోటి మసక శరీరం బయటకు వస్తుంది కదండి అంటే మసక శరీరం ఆత్మ ఇవన్నీ ఊహలు జస్ట్ ఊహలు ఆత్మ ఏంటి ఆత్మ ఒక రూపం ఉంటే ఇదని చెప్పొచ్చురా దానికి ఒక శరీరం ఉంటే ఇదని చెప్పచ్చు దానికి శరీరం లేదు అశరీరి అరూపి రూపం లేదు శరీరం లేదది మరి అది ఎలా ఉందండి నిద్రపోతున్నావు కదా నిద్రలో ఈ శరీరాన్ని కనిపించలేదు కదా మనసు లేదు కదా బుద్ధి లేదు కదా ఇంద్రియాలు లేవు కదా మరి నువ్వు అక్కడ ఉన్నావు కదా ఎలా ఉన్నావు చెప్పు స్వామీజీ ఆ నిద్రలో స్వామీజీ అసలు ఏమీ లేదండి కానీ నేనున్నానండి మరి నువ్వు ఉన్నట్టు నీకు అక్కడ గ్రహణం కలిగిందా అక్కడ వేద్యమైందా నీకు బోధపడిందా అయ్యో నేను లేకపోవడం ఏంటండి హాయిగా ఉన్నాను కదండి అక్కడ చాలా ఆనందంగా ఉన్నానండి చాలా హాయిగా ఉన్నానండి అసలు మరి హాయిగా ఉన్నానంటున్నావు ఆనందంగా ఉన్నానంటున్నావు హ్యాపీగా పడుకున్నానంటున్నావు ఎలా ఉన్నావు అక్కడ చెప్పు వైట్గా ఉన్నావా బ్లాక్గా ఉన్నావా బ్రౌనిష్గా ఉన్నావా సిక్స్ ఫీట్ హైటా ఫోర్ ఫీట్ హైటా లేకపోతే జుట్టు బాగా చిక్కగా ఉందా లేకపోతే బాల్డ్ హెడ్డా మగవాడివే ఆడదానివే చెప్పు నువ్వేంటో అసలు నీ కోటేరు ముక్కుందా లేకపోతే తప్పడి ముక్కుందా పొట్టి ముక్కుందా పొడుగు ముక్కుందా ఏమిటి అసలు నీ రూపం ఏమిటక్కడ అదండి తెలియట్లేదండి పిచ్చివాడ ఉంటే కదా నీకు తెలియడానికి అక్కడ రూపం లేదు తాను తానై ఉన్నాడు మరి నేను నేనుగా ఉన్నటువంటి అక్కడ ఏంటండి బాగా ఆలోచించండి ఆత్మ శరీరం లేనిది దేహేంద్రియ మనోబుద్ధుల కంటే విలక్షణమైనది సహా ఏవ ఆత్మ కాబట్టి అటువంటి ఆత్మ చైతన్యాన్ని అజ్ఞానం వల్ల గుర్తించలేకపోతున్నాం మనం అజ్ఞానం అనేది అడ్డుపడుతుంది ఎలాగా బాగా ఆలోచించండి మేఘాపాయం బాగా ఆలోచించండి ఇక్కడ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కానీ మనకు కనిపించట్లేదు ఎలా ఉందనంటే మబ్బులన్నీ అడ్డుకున్నాయి మనం ఏమంటామంటే ఇక్కడ ఉపమానం చూండి శంకర్లు ఎంత గొప్పగా వాడారు ఏమండి సూర్యుడు కనిపించట్లేదండి మేఘాలన్నీ సూర్యుడిని అడ్డుకున్నాయండి అంటాం ఎంత భ్రమో చూడండి అసలు నిజంగా ఆలోచిస్తే మేఘాలకి సూర్యుడికి చాలా దూరం ఉంది మనమే మేఘాలకి దగ్గరగా ఉన్నాం మన దూరం మేఘాలకి చాలా దగ్గరలో ఉంది మన దృష్టి మనం మేఘాలకి చాలా దగ్గర స్థాయిలో ఉన్నాం మేఘాలు మనం ఒకే స్థాయిలో ఉన్నాం కానీ సూర్యుడు అనంత కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు వాడు చాలా మైళ్ళ కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు వాడు సూర్యుడు మేఘాలు ఎక్కడున్నాయి ఉపరితలంలో ఉంది మేఘాలు అన్ని వేల కోట్ల మైళ్ల దూరంలో ఉన్నటువంటి సూర్యుడిని మూయగలదా మూయలేదు ఎవరిని మూస్తుంది మన దృష్టిని మూస్తుంది మేఘాలు బాగా ఆలోచించింది మన దృష్టిని అడ్డుకుంటుంది కానీ సూర్యుని అడ్డుకో ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి సైన్స్ చూడండి ఒకవేళ మేఘాలు కనుక సూర్యుడి దాక ప్రయాణం చేసి వెళ్ళాయనుకోండి ఆ సూర్యుడి ఒక తాపానికి మేఘాలంటే ఏంటి చెమ్మ మంచు నీరంతా అలా ఇలా ఇలా కలుసుకున్నప్పుడు అక్కడ ఒక ఇది ఉంటుంది సూర్య రశ్మి పడింది అనుకోండి ఆ మేఘాలన్నీ ఆవిరైపోతాయి కాబట్టి మేఘాలు సూర్యుడిని కప్పలేవుస్తుమా మేఘాలు ఎవరిని కప్పుతాయి మన దృష్టిని కప్పుతాయి కాబట్టి ఇక్కడ కూడా బాగా ఆలోచించండి నా స్వరూపం ఏమిటో నేను నిద్రపోతున్నప్పుడు అర్థమవుతుంది అర్థమవుతుందనంటే ఇంకా అర్థం కాలేదు ఎక్కడ అనుభవించేస్తున్నాను తెలుసుకోలేకుండా కానీ ఎందు ఏమండి ఒకవేళ నిద్రలోనే పట్టుకుందామండి మనం నిద్రలో పట్టుకునే ప్రయత్నం చేయండి పట్టుకోలేరు ఎందుకని పట్టుకునేవాడు ఉండడం నిద్రలో వాడు పడిపోతున్నాడు అసలు అందుకనే సమస్య ఎంత పట్టుకోవడం నిద్రలో జరిగిందనుకోండి ఇంక అసలు నా ఆత్మబోధ వద్దు ఏమక్కర్లేదు ఒక్క మాటలో కూడా నిద్రలో పడుకుంటావు కదా నువ్వు ఆనందంగా ఉన్నావు కదా ఆని పట్టుకోరా అని చెప్పేస్తే గొడవ వదిలిపోతుంది వీడి నిద్రలో ప్రయత్నం చేస్తాడు దాన్ని పట్టుకోవాలి ఎలాగన్నా అని దాని గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు గుర్తుపెట్టుకోండి అది రాదు అది ఎప్పటికీ రాదు ఎప్పుడు వస్తుంది ఈ వెయిట్ చేసేవాడు పడిపోతే అది వస్తుంది ఎందుకు తెలుసండి దాన్ని పట్టుకోవాలనుకునేది ఎవరు తెలుసా మనోబుద్ధులు ఆ మనోబుద్ధులు పడిపోతేనే ఆ గాఢ నిద్ర స్థితి బాగా ఆలోచించింది పరస్పర విరుద్ధం మనోబుద్ధి మేలుకున్నంత వరకు గాఢ నిద్ర రాదు మీకు ఆ పరిపూర్ణమైనటువంటి ఆనందానుభవం కలగదు మనోబుద్ధులు పడిపోతే అది వస్తుంది ఆ అనుభూతి కలుగుతుంది ఇప్పుడు ఎలా పట్టుకుంటాం దాన్ని గాఢ నిద్రలో పట్టుకోలేం కనుక ఆ అనుభవాన్ని మనం గుర్తు తెచ్చుకుని మేలుకున్నప్పుడు మనోబుద్ధులు ఉంటాయి కనుక ఇప్పుడు విచారణ చేయమంటుంది ఎవరి ద్వారా గురువుని పట్టుకుని గురువు యొక్క వాక్యాల్ని ఊత తీసుకుని తోడుగా లోపలికి ప్రయాణం చేయమంటుంది అందుకనే శ్రద్ధ గురువు వేదాంత వాక్యాదిషు సత్యుద్ధి అవధారణ శ్రద్ధ కాబట్టి ఇప్పుడు మనకు సాధ్యమవుతుంది ఎలాగా మనోబుద్ధులు మేలుకున్నాయి ఇప్పుడు బాగా ఆలోచించండి ఇప్పుడు మనోబుద్ధులు మేలుకొనున్నాయి కానీ నాకు అది కనిపించట్లేదు ఆ స్వరూపం నాకు కనిపించట్లేదు ఆ అనుభవం ఉంది అప్పుడు దీన్ని పట్టుకునేవాళ్ళు లేడు ఇది గొప్ప పిచ్చి ముదిరితే కానీ పెళ్లి చేయడానికి కుదరదు పెళ్ళైతే కానీ వీడు పిచ్చి ముదిరే పిచ్చి కుదిరేలా లేదు ఇప్పుడు అలా వచ్చింది దీన్ని క్యాచ్ ట్వంటీ టూ కాబట్టి ఇప్పుడు దీనికి ఏం చేయాలి ఏమీ చేయక్కర్లేదు ఒక్కసారి ఆ గాఢ నిద్ర అనుభవాన్ని గుర్తు తెచ్చుకోండి అక్కడ నకించి దవేదిషం నాకు ఏమీ లేదండి కానీ చాలా ఆనందంగా ఉన్నాడండి అసలు ఈ శరీరం మనసు బుద్ధి ఇంద్రియాలు ఏమీ లేవండి మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వే న్రాణ నేత్రే నాకు ఇంత డబ్బు ఉంది నేను ఎమ్మెల్యేగా గెలిచాను నాకు మంత్రి పదవి వచ్చింది నేను ముఖ్యమంత్రి అయ్యాను లేకపోతే ఈ రాష్ట్రం నాదే నేను చిటికేస్తే నా చుట్టూట జెడ్ కేటగిరీ పోలీసులందరూ నిలబడి ఉంటారు నాకు ఐదారు వాహనాలు ఉంటాయి నా చుట్టూతా సెక్రటరీలు ప్రిన్సిపల్ సెక్రటరీలు పిఏలు ఆళ్ళు వీళ్ళందరూ ఓ ఆగ మేఘాల మీద వాళ్ళు పరిగెడుతుంటారు అసలు చూస్తే చాలు కోట్ల మంది చూడాలి నేను మాట్లాడితే చాలు ఇన్ని లక్షల నా వెనకాల పరిగెట్టుకొస్తారు ఇవన్నీ నిద్రలో పోంగానే అన్నీ పోతున్నాయి తాను తానుగా మిగిలిపోతున్నాడు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంది తాను తానుగా తానే ఆ స్వరూపంగా తానే ఆ చైతన్య భావంగా అలా వ్యక్తమైనటువంటి ఆ స్వరూపానికి ఇవేవీ లేవు కదా ఒక్కసారి ఆ అనుభూతిని ఇక్కడ గుర్తు తెచ్చుకోండి చాలు అది ఎవరిది మీదే నిజంగా మీరు ఇప్పుడు ఏమన్నారంటే స్వామీజీ ఈరోజు మాకు అర్థమైందండి ఈరోజు రాత్రి వెళతామండి ఎలాగోలాగా పడుకుంటామండి ఆ నిద్రని చూసేసండి ఆ అనుభవాన్ని మళ్ళీ రేపు పొద్దునొచ్చేటప్పుడు గుర్తు తెచ్చుకుంటామండి కుదరదండి ఎందుకు తెలుసా మీరు పడుకుంటే కానీ ఆ అనుభవం రాదు పడుకోవడం అంటే ఏంటి పడిపోవాలి దాన్ని గుర్తు తెచ్చుకోవడం ఎందుకు స్వామీజీ ప్రత్యక్షంగా అనుభవించి నేను వస్తాను స్వామీజీ రెడీ అయిపోయి రేపు వస్తాను ఇప్పుడు వదిలేయండి ఇప్పుడు ఇంకా అది కదా ప్రయత్నం చేయండి కుదరదు సుమా అలా రాత్రి మీరు కూర్చోవడమే కళ్ళు దాగిన కోతిలాగంటే అది రాదది ఈ కోతి పడిపోతే వాడొస్తాడప్పుడు వీడు పడిపోతేనే వడస్తాడు ఎందుకు తెలుసా అండి భగవంతుడు ఆ విషయం పెట్టాడు అంత సులభంగా దొరికిపోతే వాడు కష్టం మనం రాత్రులు పట్టేసుకుంటాం వాడికి వాడేం రాత్రులు పట్టుకునే దానికి అందుకనే భగవంతుడు నేను దొంగని కాదురా రాజుండ్రా పట్టపగలు నన్ను పట్టుకోవాలరా రాత్రులు కాదు నన్ను పట్టుకోవాల్సిందంటాడు వాడు కాబట్టి రాత్రులు దొరకడు వాడు కానీ రాత్రే అనిపిస్తాడు వాడు రాత్రే మనకు బుద్ధికి ద్యోతకమవుతాడు ఆ బుద్ధి మనస్సు పట్టుకోలేదు ఎప్పుడు పట్టుకోవాలి పట్టపగలే పట్టుకోవాలి మిట్ట మధ్యాహ్నమే పట్టుకోవాలి ఎందుకని సాధన చేయగలిగింది మనోబుద్ధులు మేలుకున్నప్పుడే కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి సాధన చేయాలంటే మనోబుద్ధుల ద్వారానే సాధన చేయాలి గుర్తుపెట్టుకోండి కాబట్టి సాధన సాధన సాధన అంటారే అది దేనికి తెలుసండి మనోబుద్ధులకే సాధన ఎందుకని దానికే తెలియాలి వాడు దాని ద్వారానే వేద్యుడు వాడు దానికే తెలియబడుతున్నాడు వాడు కాబట్టి దానికి సాధన చేయాలి ఆ మనోబుద్ధులకి సాధన చేయాలంటే ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ ఏమైంది మేఘాపాయం నా మనోబుద్ధులను ఒక్కసారి లోపలికి వెళ్ళి ఆ ఆనందానుభవం ఎలా ఉందో దాన్ని పట్టుకునే ప్రయత్నం ఇప్పుడు చేస్తుంటే నాకు కనిపించట్లేదు ఎలా ఉంది మసగ్గా ఉంది మబ్బులు కమ్మినట్టుంది లోపల లోపల వరకు వెళ్తున్నాను స్వామీజీ మీరు చెప్పినట్టు ఈ శరీరం నేను కాదు ప్రాణం నేను కాదు తోసి అన్నీ తీసేస్తున్నాను మనోబుద్ధులు కూడా నేను కాదని నేను ఏది కాదు అని కూర్చోగలుగుతున్నాను కానీ అయ్యున్నది మటుకు నాకు అర్థం కావట్లేదు ఎందుకని మేఘాపా సుమానివ ఇంకా మబ్బుందిరా నాని నువ్వు అయ్యున్న దానికి దాన్ని చూడాలనుకునే మనోబుద్ధులకి మధ్య ఏముంది మబ్బులున్నాయి సూర్యుణ్ణి చూడాలనుకున్న వాడికి వాడి నేత్రాన్ని ఏ రకంగా మబ్బులు కమ్మి ఉన్నాయో సూర్యదర్శనం కానివ్వకుండా ఉందో అలాగని మనోబుద్ధులు అనేటువంటి ఈ నేత్రాలకి ఆ మబ్బులు కమ్మున్నాయి సూర్యుడికి ఆత్మ చైతన్యానికి ఆ మనోనేత్రానికి మధ్య మబ్బుంది ఏమిటది అవిద్యానే మబ్బుందండి ఆవరణ బాగా ఎలాగైతే మబ్బులు సూర్యుణ్ణి కమ్మలేవో మన దృష్టినే కమ్ముతున్నాయో అలాగని అజ్ఞానం కూడా ఆత్మని ఏమీ చేయలేదు అసలు ఆత్మ ముందు నిలబడలేదు కూడా అజ్ఞానం అజ్ఞానం ఎవరిని పట్టుకుంటుంది మన మనోబుద్ధుల్ని పట్టుకుంటుంది అందుకని మనోబుద్ధుల్ని పట్టుకుంది కనుక అజ్ఞానం జ్ఞానం దేనికి కావాలి మనోబుద్ధులకు కావాలి కాబట్టి ఇక్కడ శాస్త్రం సాధన చేయించేదంతా మనోబుద్ధులకే గుర్తుపెట్టుకోండి దేహానికి కాదు సాధన ఆత్మకు కాదు సాధన ఇది పిండం మాత్రమే ఎక్కడ అజ్ఞానం ఉంది మనోబుద్ధుల్లో కాబట్టి జ్ఞానం ఎక్కడికి కావాలి మనోబుద్ధులకి కాబట్టి జ్ఞానం మనోబుద్ధికి కావాలి కనుక జ్ఞానం దేని ద్వారా వస్తుంది శాస్త్రం ద్వారా వస్తుంది అందుకనే కృష్ణుడు అన్నాడు ఈ శాస్త్రాన్ని విడిచిపెట్టి ఈ శాస్త్ర చింతనను విడిచిపెట్టి నువ్వు ఎన్ని పనులు చేసినా ఈ లోకంలో ఆ జ్ఞానం అనేది నీకు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కాబట్టి ఆ జ్ఞానం కలగాలి అనంటే ఆ అజ్ఞానం తొలగాలి అనంటే దానికి కారణమేంటి శాస్త్రమే ప్రమాణం నాన్య పంథాయనాయ నాయ విద్యదే వారి మార్గమే లేదు శాస్త్రమే దానికి ప్రమాణం స్వామీజీ నేను గుడి చుట్టూత వంద ప్రదక్షిణాలు చేస్తేనండి జ్ఞానం కలగదు ఏమండి నాకున్నవన్నీ దానాలు చేసేస్తేనండి జ్ఞానం కలగదు బాగా ఆలోచించింది మరండి నేను రోజు విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం పారాయణ చేసి భగవద్గీత కూడా పద్దెనిమిది అధ్యాయులు పారాయణం చేసి మంచి మంచి పుష్పాలు పట్టుకొచ్చి కృష్ణుడికి అర్చన చేసి భగవన్నామం చేస్తేనండి జ్ఞానం కలగదు సాత్వికమైన ఆహారమే రోజుకొక్కసారే భోజనం చేసి మౌనంగా ఉంటూ చక్కగా ఆ జపం చేసుకుంటూ ఉంటేనండి జ్ఞానం కలగదు ఏమండి ప్రతి ఏడాది పుష్కరాలు ఎక్కడెక్కడే జరిగితే అక్కడంతా తిరిగి పండు సంవత్సరాలు తిరిగి అన్నిట్లో స్నానం చేసండి అన్ని దేవాలయాలు మొత్తం భారతదేశంలో ఉండే దేవాలయాలన్నీ తిరిగి వచ్చారనుకోండి జ్ఞానం కలగదు ఇవ్వండి పెద్ద యాగం తలపెట్టండి యాగం చేస్తేనండి జ్ఞానం కలగదు మరి దేనికి కలుగుతుందండి జ్ఞానం మరి ఇవన్నీ ఏంటండి అవన్నీ శుభకర్మలు పుణ్యాన్ని దానం చేస్తే పుణ్యం వస్తుంది తీర్థాటన చేస్తే పుణ్యం వస్తుంది దేవాలయాల దర్శనం చేస్తే పుణ్యం వస్తుంది పాప నిర్మూలన జరుగుతుంది మౌనంగా ఉండి జపం చేస్తే పాపనాశనం అవుతుంది క్షీణం పాపక్షయమవుతుంది దేవతారాధన చేస్తే అనంతమైన మంచి పుణ్యం అది పారాయణ చేస్తే పుణ్యం ఏకభుక్తం చేసి సాత్విక ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది శుభం కానీ జ్ఞానానికి కాదు సుమ ఇవన్నీ ఉండాలి సాధకుడికి జ్ఞానం వల్ల తెలుసా ఒక్క శాస్త్ర ప్రమాణమే జ్ఞానానికి మార్గం తస్మాత్ శాస్త్రం ప్రమానంతే అందుకనే మనం శుభకర్మలు చేయడానికి ఎవరక్కర్లేదు జ్ఞానానికి మాత్రం ఒక వ్యక్తి కావాలి ఎవరు అందుకనే గురు అనేవాడు మంత్రోపదేశం చేయడం కుంకాలివ్వడం తాగితలు కట్టడం లేకపోతే మంత్రం ఇవ్వడం వాడు గురువు కాదండి గురువు ఎవరు తత్వజ్ఞానోపదేష్ట గురు తత్వజ్ఞానాన్ని ఉపదేశించేవాడే గురువు కాబట్టి ఇక్కడ మనకు ఎవరు కావాలి జీవితంలో ఈ కర్మలన్నీ చేయడానికి ఎవరు అక్కర్లేదు ఏదో మనకు ఎవరో చెప్తారేమండి ఫలానా ఊరికి వెళ్ళండి ఫలానా గుడికి వెళ్ళండి ఫలానా కార్యక్రమాలు చేసుకోండి చెప్తారు అది చేసుకుంటాం కానీ జ్ఞానానికి మాత్రం నాకు సహాయం కావాలి లోకంలో ఎవరు గురువు అనేవాడు వాడెవడయి ఉండాలి వాడు స్వయంగా ఆ అనుభూతిని పొందినవాడే కావాలి బాగా ఆలోచించింది మిగతా విషయాల్లో ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు ఒంట్లో బాగోలేదని అంటే మందు అడిగాం అనుకోండి డాక్టర్ గారిని డాక్టర్ గారు ఆ మందు రాశారనుకోండి డాక్టర్ గారు చాలా బాగా మంచి మందు రాశారండి మీరు ఎప్పుడైనా వాడారా అండి అని అడక్కండి ఎందుకనంటే మీకు అనుభవంలో లేని మాకిస్తే ఎలాగండి మీరు వాడి అది బాగుంటే అప్పుడు మాకు అని అన్నాం అనుకోండి అయితే నాయన చాలా మంచి మాట చెప్పావు నాకు ఆ జబ్బు వచ్చినప్పుడు అప్పుడు వాడిన తర్వాత నేను పిలుస్తాను అందాకీ ఈ జబ్బుతో అనుభవించలేపో అంటాడు వాడు లౌకికంగా బాగా ఆలోచించండి ఆ గురువుకి అనుభవం ఉందా లేదా మనకు అనవసరం మనకు అది మార్గదర్శకం చేశాడు వెళ్ళిపోవాలి కానీ ఆధ్యాత్మిక చింతనలో ఆ గురువుకి అనుభవం ఉండి తీరాలి మళ్ళా గుద్ది చెప్తుంది శాస్త్రం ఆ ఆత్మానుభవం లేని గురువు దగ్గరికి మనం కూర్చుంటే ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా నదిలో పడ్డ పాచిపట్టినటువంటి బండలాగానే ఉంటాం మనం అలానే ఉంటాం ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు ఎన్ని సంవత్సరాలు ఆ గురువు దగ్గర ఉన్నా ఆ అభినివేశం అనేటువంటిది పోదు అంతర్ముఖత అనేది రాదు ఆత్మసాధన అనేటువంటిది కలగదు ఎందుకని వాడికి ఉంటేగా అందుకనే శాస్త్రం అంటుంది ఆ గురువు కూడా శ్రోత్రియుడై ఉండాలి ఆచారవంతుడై ఉండాలి అనుష్ఠానపరుడై ఉండాలి సాత్వికుడై ఉండాలి శమదమాది గుణాలన్నింటినీ కూడా ఆచరణ చేస్తున్నటువంటి వ్యక్తి అయి ఉండాలి అప్పుడు స్వయం ఆచరతే యస్మాత్ తస్మాత్ ఆచార్య ఇది కీర్తిత వాడు ఆచరిస్తు, వాడి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నానా ఇదిగో ఇదిరా మార్గం ఇలా వెళ్ళదానురా ఇదిరా శాంతియుతమైన మార్గం ఇది రాగద్వేషాలు లేనటువంటి మార్గం ఈ మార్గంలో వెళ్ళాలి అని ఆ గురువు కూడా తదేవ మార్గం తవ నిర్దిశామి ఆ మార్గాన్ని నిర్దేశిస్తాడు ఆ మార్గంలో తీసుకెళ్తాడు ఆశిష్యుండి మిమ్మల్ని అడిగాను ఏమండి పలానా ఏరియాలో ఇళ్ళు ఉందటండి మీకు తెలుసా అని అడిగాను నాకేం తెలియదండి అన్నారు అసలు ఆ మార్గం కూడా మీకు తెలియదు మిమ్మల్ని పట్టుకుని నా ఇంటికి వెళ్ళాను అనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి అలానే ఉంటుంది అది ఆ ఇళ్ళు తెలుసున్నవాడు నేను పట్టుకున్నాననుకోండి వాడు బాగా ఆలోచించింది వాడికి సునాయాసంగా త్వరగా తీసుకెళ్ళి వెళ్ళేటువంటి రూట్లో బస్ కోటరెక్కించుకున్నాను కార్ ఎక్కించుకున్నాను స్వామిజీ మీకు ఎందుకండి ఎక్కండి ఒక ఐదు నిమిషాలు తీసుకెళ్ళిపోతానంటాడు ఎందుకని ఈజ్ కన్ఫర్మ్డ్ ఫెలో వాడికి పూర్వజ్ఞానం ఉంది ఆ జ్ఞానం లేనివాడిని పట్టుకున్నాను అనుకోండి అదండి అది అనుకుంటున్నానండి ఇక్కడ అనుకుంటున్నానండి అనుకుంటూ నొక్కుతుంటూ కూర్చుంటాను సన్నాయి నొక్కులు అలాగనే మనకు కూడా ఆధ్యాత్మిక చింతనలో ఆత్మానుభవం పొందినటువంటి గురువుని మనం పట్టుకున్నావా ఆ ఆత్మవేద్యుడైనటువంటి ఆ గురువుని మనం పట్టుకున్నాం అనుకోండి అందుకనే శంకర్లు అంటారు దుర్లభం త్రయమే వై తత్ దైవానుగ్రహహేతుకం మనుష్యత్వం వచ్చేసింది అంటే శంకర్లు అంటారు మనుష్యత్వం రా మనిషిగా పుట్టడం కాదు మనిషిగా అందరం పుట్టాం కానీ మనుష్యత్వం లేదే వాడికి పశుత్వం ఉంది రాక్షసత్వం ఉంది అసురత్వం ఉంది మనుష్యత్వం లేదు గుర్తుపెట్టుకోండి మనిషిగా పుట్టావండి శంకర్లు అన్నారు నాకు దైవానుగ్రహం ఉందని రెక్కలెగరేసుకోకండి మనిషిగా పుట్టడం గురించి కాదు ఆయన మాట్లాడింది మానవత్వం ఉందా ఉందా నీకు మనుష్యత్వం ఉందా అది లేదు అది ఉండడం గొప్ప లక్షణం ముముక్షుత్వం ఇక రెండవది మనుష్యత్వం ఉందనుకోండి అంటే మనుష్యత్వం అంటే చక్కగా దేవతారాధన భక్తి నాస్తికుడున్నాడనుకోండి వాడు మనుష్యత్వం లేనివాడే ఫినిష్ నీ దేవుడు నమ్మను శాస్త్రాలు నమ్మను ఈ మంచి వద్దు ఏం కానీ వాడు అంటాడు నేను మంచి వాళ్ళకి నేను సహాయం చేస్తానండి పేదవాళ్ళకి నేను బట్టలు ఇస్తాను అవన్నీ ఉంటే ఉండొచ్చు కాక అదన్నీ ఈ లోకంలో గాడిది కూడా మనకు సేవ చేస్తుంది మనం పెట్టిన బరువు అంతా మన ఇంట్లో పెడుతుంది గాడిది సేవ చేస్తుంది కదా ఓ గాడిద మీకు ఒక క్లబ్ పెడతాం గాడిదాస్ రోటరీ క్లబ్ గాడిదాస్ లైన్ క్లబ్ పెడదామా మనం సేవ చేస్తే గొప్పదనుకోకండి ఎప్పుడు మనుష్యత్వం అంటే సేవ చేయడం కూడా ఒక భాగమే కానీ గుర్తుపెట్టుకోండి భగవచ్చింతన శాస్త్రం పట్ల శ్రద్ధ గురువు పట్ల ఆస్తికత సాధన చేయాలనేటువంటి ఉత్సుకత ఈ ఉన్నవాడే ఉన్నవాడు గుర్తుపెట్టుకోండి సేవ చేస్తున్నాం కదా ఈ లోకంలో చెట్లు సేవ చేస్తున్నాయి సూర్యుడు సేవ చేస్తున్నాడు భూమి సేవ చేస్తుంది మీరు విత్తనాలు చల్లితే అది పాపం భూదేవి లోపలికి తీసుకుని వృక్షాల్ని బయటికిచ్చి మీకు పళ్ళు కాయలు ఆకులు చెట్లు పిందెలు కొమ్మలు రెమ్మలు అన్నీ మీకు ఇచ్చి సేవ చేస్తుంది కాబట్టి దాన్ని మనుష్యత్వం మనం గుర్తుపెట్టుకోండి సేవ ఈ ప్రకృతిలో ప్రతి జీవి చేస్తుంది ప్రతి జడ సేవ చేస్తుంది నువ్వు సేవ చేసి గొప్పవాడివి అనుకోకు కాబట్టి సేవ చేయడం గొప్ప కాదక్కడ సేవ చేయకపోతేనే నువ్వు నువ్వు హీనుడి విను కని ప్రతి క్రిమి కూడా సేవ చేస్తుంది అసలు మనం ఇలా బ్రతుకుతున్నామంటే లోపల ఎన్ని క్రిములు నలిగిపోతున్నాయి తెలుసా మన గురించి ఎన్ని అణువులు ఎన్ని క్రిములు లోపల చచ్చిపోతున్నాయి మన గురించి కాబట్టి అవన్నీ సేవ చేస్తున్నాయి కంటికి కనబడని సూక్ష్మ క్రిములన్నీ సేవ చేస్తున్నాయి రా పిచ్చివాడ నువ్వు సేవ చేశాను కాబట్టి నాకు ఈ సన్మానం సేవలు ఎన్నో సేవలు చేసినటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి అని వీడికి కిరీటం పెట్టి ఒక పెద్ద ఫైల్ ఇచ్చేస్తాయి అదే పెద్ద గొప్పన ప్రతి అణువు ఈ ప్రకృతిలో నిరంతరం సేవ చేస్తూనే ముందుకెళ్తున్నాయి కాబట్టి సేవ చేస్తే గొప్ప కాదు సుమా మనుష్యత్వం అంటే ఆస్తి ఉండడమే మనుష్యత్వానికి చిహ్నం ముముక్షుత్వం ఇక రెండోది అరే ఇంత విశాలమైన సృష్టి ఉంది కదా దీనికి కర్తను నేను కాదు కదా ఎవరు దీనికి కర్త వాణ్ణి పొందాలి అదే ముముక్షుత్వం అది రెండు దైవానుగ్రహం లేనిదే రాదట ఇక మూడోది మహాపురుష సంశ్రయ మహాపురుష సంశ్రయ అనంటే ఏవండి నేను మహాపురుషుడి దగ్గరికి వెళ్ళిపోయానండి స్వామీజీ ఏంటనంటే మహాపురుషుడండి వంద కేజీలండి ఆయన వంద కేజీలుంటే మహాపురుషుడు కాసుమా ఇవండి ఏమనుకుంటున్నారండి మహాపురుషుడండి వంద కేజీలు వాడు మహాపురుషుడు కాదండి బాబు మహాపురుషుడంటే ఎవరైతే శాస్త్ర చింతనతో అంతర్ముఖత చెంది సకలేంద్రియాలు శాంతత పొంది మనస్సు బుద్ధి చిత్తము అన్నీ కూడా అంతర్ముఖమై ఆ ఆత్మతత్వాన్ని ఎలాగా అనుభూతి పొంది ఆ ఆత్మస్వరూపమే ప్రకాశిస్తుంటాడో వాడు మహాపురుషుడు వెలుగుతున్న దీపం దగ్గరికి వెళితే ఏదైనా మనకు కనిపిస్తుంది అర్థమైందండి అదే దీప బొమ్మ వేసుకొని మంచి ఫ్లడ్ లైట్ ఫోటో తీశారు ఇప్పుడు ఆ లైట్ని ఫోటో తీసాం తీసి ఆ ఫోటో పట్టుకుని చీకటి గదిలోకి వెళ్ళారనుకోండి ఏమన్నా ఏమన్నా కనిపిస్తాయి మీకు అదేంటి స్వామీజీ అదే చిన్న ప్రమిదే ఇది ఫ్లడ్లైట్ ఫోటో ఇది హెరూపించేవాడు అవి ఫోటో అలాగనే మహాపురుషుడు కానివాడు ఎన్ని మాట్లాడినా అది మనలో ఏమీ చెయ్యదు అన్నీ ఇక్కడి నుంచి అలా వెళ్ళిపోతుంటాయి మాట్లాడినా సేపు ఏదో బాగా మాట్లాడుతున్నారండి ఏవో బాగా పాడుతున్నారండి మంచి మంచి జోకులు చెప్తారండి ఆయన అంతే అలా పోతుంటాయి విషయాన్ని ప్రతిస్పందించలేదు వస్తువుని ముట్టుకోదు లోపలికెళ్ళి ఆ వస్తువుని స్పృశించదు మనస్సు గురించి మాట్లాడుతున్నప్పుడు మనస్సుని ఎలా పట్టుకోవాలో లోపలికి వెళ్ళాలి ఆ వాక్యాలతోటి పదవాక్య ప్రమాణత శంకరులు ఎందుకు అలా నిలబడ్డారు ఇన్ని వేల సంవత్సరాలైనా శంకరులు ఎందుకు నిలబడిపోయారు తెలిసింది మన చరిత్రలో ఆయన మాట్లాడే ప్రతి మాట లోపలికెళ్ళి దాన్ని అలా ముట్టుకుంటుందట మనస్సు గురించి మాట్లాడితే ఆ ఎవరైతే అక్కడ కూర్చున్నారో ఆయన మాట్లాడితే ఆయన రచించినటువంటి భాష్యాన్ని కనుక ఒక్కసారి దాన్ని అధ్యయనం చేసి దాన్ని అనుసంధానం చేస్తే ఆయన అనుగ్రహంతో ఆ లోపల మనస్సు మాట్లాడడం మొదలెడుతుంది బుద్ధి గురించి ముట్టుకుంటే బుద్ధి స్పందిస్తుంది ఆత్మశబ్దాన్ని ఆయన ముట్టుకుంటే ఆత్మస్పందిస్తుంది అది మహాపురుషుడికి ఉండేటువంటి శక్తి అందుకనే మా గురువు అంటారు ఎలక్ట్రికల్ వైర్ రన్ చేశారు కదా బాగా ఆలోచించండి దాంట్లో పవర్ ఉందనుకోండి పట్టుకున్నాం అనుకోండి తెలుస్తుంది పవర్ లేని వైరు పట్టుకున్నాం అనుకోండి అది తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు మహాపురుషుడంటే లోపల ఆత్మవేద్యమైనటువంటి వ్యక్తి మహాపురుషుడు ఆ పవర్ లేకుండా వైర్ని పట్టుకుని వేలాడినా దాని మీద డ్యాన్స్ ఎగ్ట్టినా దాని మీద ఏం చేసినా అదేం చేయదు అదే పవర్ ఉన్న వైర్ని పట్టుకుంటేనే పట్టుకోవడం కాదు అలా దగ్గరికి వెళితేనే దాని యొక్క ఫీలింగ్స్ తెలిసిపోతుంది అందుకనే ఆ ఆత్మవేద్యుడైనటువంటి ఆ సద్గురువు యొక్క సన్నిధిలోకి వెళ్ళగానే మనం కూడా ప్రపంచాన్ని మరిచిపోతాం అసలు మనం ఇల్లు ఒళ్ళు అన్నీ మరిచిపోతాం అన్నిటినీ పక్కకు పెట్టేస్తాం మనం కూడా అందులో అంతర్లీనమైపోతాం మనం కూడా ఆయన స్థితిని అలా పొందుతూ ఉంటాం ఎందుకని ఆ సన్నిధి అలాంటిది కాబట్టి ఇక్కడ కూడా శాస్త్రం అంటుంది అటువంటి సద్గురువు యొక్క ఉపదేశం వల్ల ఈ అజ్ఞానమనే ఆవరణ పోతుందిరా ఆ అజ్ఞానం ఎవరికి దేహానికి కాదు ఇది జడం దీనికి ఏం విలువలేదు ఇది కాల్చేసేది ఆత్మ లేదు అదేంటి సర్వగతం ఆత్మ అంతటా నిండి నిమిడీకృతమైంది దానికి అజ్ఞానమనే ఉపాధి ఎలా ఉంటుంది ఉండదు మరి అజ్ఞానం దేనికి అంతఃకరణకు మనోబుద్ధులకి కాబట్టి ఇక్కడ శాస్త్రం ఉంటుంది మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో కాబట్టి ఆ మనోబుద్ధులు ఏవైతే ఉందో అంతఃకరణ దానికే అజ్ఞానం ఉంది కనుక సాధన కూడా దానికే అందుకే చిత్తశుద్ధి చిత్తశుద్ధి అంతఃకరణ శుద్ధి అని మన పూర్వీకులందరూ కూడా మనకు చెప్పింది అందుకే అనమాట కాబట్టి ఇక్కడ శాస్త్రం అంటుంది స్వామీజీ అజ్ఞానం అంత గొప్ప పని చేస్తుందండి అవునయ్యా ఆ ఒక్క అజ్ఞానం ఉంటే చాలు అయిన దాన్ని కానట్టుగా కానిదాన్ని అయినట్టుగా చేయగలిగినటువంటి గొప్ప సామర్థ్యం అజ్ఞానానికే ఉంది ఇప్పుడు బాగా ఆలోచించండి నా అనుభవం ఏంటి నిద్రలో ఏమీ లేదు హాయిగా ఉన్నాను ఇప్పుడు లేచిన తర్వాత అన్నీ ఉన్నాయి హాయి లేదు కానీ ఇంకా ఏదో కావాలనేటువంటి వెంపరలాట ఇంకా ఆరాటం దాని వెంట పరిగెట్టాలి దీని వెంట పరిగెట్టాలి దాన్ని పొందాలి దీన్ని చేయాలి దాని సాధించాలి పరుగులు తీస్తున్నాం ఉరుకులు తీస్తున్నాం ఎన్ని పొందాం ఎన్ని సాధించాం ఎంత మూటలు కట్టుకున్నాం ఎంతెంత ఉన్నాయి మనకు అయినా మన వెలితీ తిరట్లేదు ఆశాపాష శతైర్బద్ధ ఆశాపాషాలు అనేటువంటి దాంతో బంధించున్నాం మనం ఈ ఆశాపాషాలు దేనివల్ల వచ్చాయి ఒక్క అజ్ఞానం వల్ల మాత్రమే వచ్చింది బాగా ఆలోచించింది కాబట్టి ఇక్కడ శంకర్లు అంటున్నారు అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాద్వి నిర్మలం కృవా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కథకరేణువత్ అజ్ఞాన కలుషం జీవం ఎంత అద్భుతమైన మాట చూడండిది ఎంత ఎక్సలెంట్ స్టేట్మెంట్ చూడండిది మనం ఒక మాట వాడుతుంటాం జీవుడు జీవుడు జీవుడు అని అసలు నిజంగా లేడండి ఆడుతుంది అసలు వాడు లేడు ఇది నేను యాభై శ్లోకంలో చెప్పాలి యాభై యాభై ఐదులో అది మీకు ముందే చెప్తున్నాను ఐదో శ్లోకంలో ఎందుకంటే జీవుడు లేడు ఈ లోకంలో ఉండేది దేవుడే జీవుడు లేడు బాగా ఆలోచించండి ఏం స్వామీజీ మీరు వర్ణాకులర్ స్టేట్మెంట్ ఇది అసలు లేడు మరి కృష్ణుడు అన్నాడు కదండి మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నాడండి ఇంకోటి కూడా అన్నాడు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది సర్వక్షేత్రేషు భారత్ మయాతమిదం సర్వం జగద వ్యక్తమూర్తినా ఒక్క మాట పట్టుకొని మాట్లాడకండి సుమా ఇప్పుడు హరి ఓం స్వస్తి